ప్రార్థన చేస్తాం పర్శుతులగు దేవ యేసు ప్రభావ మీకు స్థుతుల స్తోత్రాలనైనా మహోన్నతుడ సర్వోనత్తుడ మా దేవ మీకు వదనాలనైనా అదృశ్య దేవుని స్వరూపమగు తండ్రి మీకు వర్ణాలు వేసయ సమస్తము మీ మూలంగా కలిగింది ప్రభా సమస్తము మీ కొరికే కలిగింది ప్రభా కాబట్టి నైనా సమస్తము మీరే ఉన్నాయి కాబట్టి మేము ఇంకెక్కడికి వెళ్ళగలం మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభావ మీ దగ్గరనే ఉంటున్నాం ప్రభావ ఈ దినం మీరు మాతో పాటు మాట్లాడండి మాకు ఆదరణ దించండి ప్రవ్వ ముఖ్యంగా నైనా ఈ యొక్క సాయంత్రాం సమయం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము తిరిగి వచ్చింటుండగా జకరే గ్రంథంలోని దర్శనాలు మేము ధ్యానించినాం ప్రవ్వ మీరే మాకు సహాయకులు నడిపించండి ఆ దర్శనాలు మేము అర్థం చేసుకొని యుగ సమాప్తికి సంబంధించి వాటిని మేము అర్థం చేసుకొని మేము సిద్ధపడులాగానే సేపడండి అనేకలోనే మేము సిద్ధపరచాలా ప్రవ్వా గొప్ప జనం అందరూ పాలైపోయి హత సాక్షులు కాబోతుండగా నేన వారి పట్ల మీ కనికరం కరిక్రమం చూపించమని ప్రార్థిస్తున్నాం వారిని సత్యంలోనే గడిపించి ప్రవ్వా మతపేరమైన జీవితం నుంచి బయటికి తీసుకొని ప్రార్థిస్తున్నాం వారు బబులోనిలో ప్రవ్వా బానిసలుగా బందీలుగా అయిపోయినారనైనా వారికి విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మా యొక్క శరాలను మీ అందు తన్మలి మాకు నిరీక్షణ మీరు పొందిన గాయల మాకు స్వస్థత ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అని యోహన పత్రికలను మేము చూస్తున్నాం ప్రవ్వా మరి విశేషంగా ఆరోగ్యమందు అని కూడా వాక్యం కాబట్టి తండ్రి మా శిరలని సజీవయాగంగా మీకు మేము సమర్పిస్తుండగా మీరే వాటిని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం అందులో మీరే నివసించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వా మమ్మల్ని స్వస్థపరచండి ఓ ప్రవ్వా మీ యొక్క నీతి సత్యని ప్రకటించే బిడలుగా మమ్మల్ని తయారు చేసి ధైర్యంగా మేము ముందు పోవాలని సేపడండి వాక్యాలని సత్యని గ్రహించి ఓ ప్రవ్వ వాటిని అర్థం చేసుకుంటే ఆత్మీయ నేతలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రవ్వా మీ అందుకు కేంద్రీకరించుకొని మేము ముందుకు పోలాగ సేపడమని ఏ శ్రీ పరిషద్ నామం ప్రార్థించినాం తండ్రి ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం ఈరోజు ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఉంటున్నది బబులోను కాలము అన్న విషయాన్ని ఈ క్యాలెండర్ మనకు ప్రతిరోజు జ్ఞాపకం చేస్తా ఉంది కాబట్టి ఎంత త్వరగా మనము బబులో నుంచి పారిపోతే అంత మంచిది ఇవి అన్ని వేదనలకు ప్రారంభం కానీ అంతము వెంటనే రాదు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రపంచమంతటా మనము వేదనలను చూస్తా ఉన్నాం ప్రతి స్థలంలో ప్రతి దేశంలో వేదన ఎక్కడ చూసినా కుటుంబాలలో వేదన సంఘాలలో వేదన గవర్నమెంట్లో వేదనలు ఎక్కడ చూసినా వేదననే కాబట్టి వేదనల కాలంల మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఎంత కాలం ఉండదు ఈ యొక్క యుగము సమీచి సమీపించ సమాప్తయ్యే కాలం మనుషులకి భయం ప్రతి ఒక్కరికి భయం విశ్వాసులకి కూడా భయం అనిలకి భయం అంటే అర్థం ఉంది కానీ విశ్వాసులకు కూడా భయం ఎందుకంటే వాడు ఆ రీతిగా భయం పెట్టింది ఆదామ వాళ్ళు ఎందుకు భయపడిండ్రు పాపం చేస్తున్నారు కాబట్టి భయపడి కాబట్టి పాపం వలన భయం ఈ లోకంలోకి వచ్చింది కానీ ఆ భయం మీద మనకి విజయం అనుగ్రహించడానికి మన ప్రభు వచ్చిందని ఫెబిల్ రాష్ట్ర పత్రికలో ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యాలు విన్నప్పుడల్లా దాన్ని ధ్యానించినప్పుడల్లా ఎక్కడని ధైర్యం వస్తూ ఉంటుంది మన ప్రభు తప్ప ఎవరు మనకి ధైర్యం అనుగ్రహించరు ఎందుకంటే పిరికి ఆత్మని మనకు అనుగ్రహించలేదైనా కదా దాస్యపు ఆత్మని ఆయన మనకు అనుగ్రహించలేదు దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించిడు అంటే ఆయన మనల్ని తన బిడల్లాగా స్వీకరించాడు దత్తత తీసుకున్నాడు తీసుకుని తన సొంత బిడల్లాగా తయారు చేసుకున్నాడు మనల్ని కాబట్టి మనం ఇంకా దేని విషయంలో భయపడం చూడండి టెబుల్ రాష్ట్ర రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన పద్నాలుగు పదిహేనులో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గణవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ను జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును <దుపు> ఆయన కూడా రక్త మాంసలో కాబట్టి ఆయన ఎందుకు శరీరం ధరించి వచ్చింది లోకంలోకి అన్నప్పుడు ఇది జవాబు ఆయన దేవుడు కదా ఆయన తలుచుకుంటే ఏమన్నా చెయ్యొచ్చు కదా ఆయన తిరిగి జన్మి ఈ లోకంలో పుట్టకుండానే మనుషులకి రక్షణ అనుభవించ అనుగ్రహించచ్చు కదా అని మనకి ప్రశ్నలు రావచ్చు కానీ పావులు ఈ విషయాన్ని హెబ్రిల సంఘానికి రాస్తున్నాడు హెబ్రి అంటే పాత నిబంధన వాక్యాలలో బాగా బలపడిన సంఘం అన్నాడు సంఘం అంటే అంటే నుంచి రక్షణలోకి వచ్చిన వాళ్ళు హెబ్రి సంఘస్థులు కాబట్టి వాళ్ళకి పాత నిబంధన బాగా తెలుసు ఆ తెలిసిన వారికి చెప్పడం అంటే చాలా కష్టం అందుకని చూడండి ఈ విషయాన్ని జ్ఞాపకం ఇస్తున్నాడు జీవిత కాలం అంతా మరణ భయంతో మనుషులు భయపడతా ఉన్నారు రక్షణ అనుభవం లేని వాడు భయపడుతుంది అంటే అర్థం ఉంది కానీ రక్షణ అనుభవం ఉన్న వాళ్ళు కూడా మరణ భయం చేత పీడింపబడుతున్నారు ఎట్లా వారి జీవిత కాలం నా జీవితం ఏమైపోతుందో చాలా మంది అత ఆలోచిస్తూ కురింగిపోతున్నారు దుఃఖంలో నిరాశ చేత వాళ్ళు కురింగిపోతున్నారు ఇది దుష్టిని పని దుష్టుని ఎప్పుడు కూడా స్ందేహించేటట్టు చేస్తాడు ఫస్ట్ పాయింట్ వాడిని మనం చూస్తాం వ్యూహ పత్రికలను చూస్తాం వాడు దొంగ దొంగతనం చేస్తాడు నరహత్య చేస్తాడు దాని తర్వాత నశింప చేస్తాడు వాడి గుణగణాలు ఇవి మూడు దొంగతనం చేస్తాడు ఏం దొంగతనం చేస్తాడు మన దగ్గరికి దొంగతనం చేయాలని ఆత్మగత వాడు కూడా మన దగ్గర ఏం దొంగతనం చేయాలా మన విశ్వాసాన్ని దొంగలిస్తాడు వాక్యాన్ని దొంగలిస్తాడని ఉంది కాబట్టి మనలో మన హృదయంలో నాటుకుంటున్న వాక్యాన్ని వాడు దొంగలిస్తా ఉంటాడు దొంగలించి మనల్ని ఏం చేస్తున్నాడు మరణానికి నడిపిస్తున్నాడు ఎప్పుడైతే వాక్యం వెళ్ళిపోతుందో నువ్వు మరణానికి వెళ్ళిపోతావు మరణానికి వెళ్ళిపోతే శాశ్వతంగా నచ్చించిపోతావు అన్నట్టు కాబట్టి వాణి గుణగణం అది సందేహించేటట్లు చేస్తాడు దాని తర్వాత అపజయ రుచి చూపిస్తాడు వాని పని అది సందేహించేటట్లు చేస్తాడు అంటే అనుమానించేటట్లు ప్రతిదీ అనుమానించేటట్లు చేస్తాడు దాని తర్వాత అపజయం రుచి చూపిస్తాడు నువ్వు ఓడిపోయినావు నీ పని అన్న దశకి వాడు తీసుకెళ్లిపోతాడు దాని తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి నిరాశకే దర్దిస్తుంది కాబట్టి ఫస్ట్ వాడు చేసే పని నిన్ను అనుమానించేటట్టు చేస్తాడు సందేహిపేటట్టు చేస్తాడు దాని తర్వాత అపజయం రుచి చూపిస్తాడు దాని తర్వాత నీ జీవితంలో నిరాశ వస్తాడు ఒక్కసారి నిరాశ వచ్చిందంటే అందులో నుంచి బయట రావడం చాలా కష్టం కాబట్టి మనము అందుకే ఈ పాటలు జ్ఞాపకం చేసుకుంటాం నేనేమైనా ప్రభు అంటాం ఎందుకు క్షత్రజ్ఞేష అభ్యర్థులు కూడా అదే అన్నారు ఆయన మమ్మల్ని రక్షించకపోయినా అది కదా విశ్వాసపు స్థితి ఆయన మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి రక్షించ సమర్థుడు యోగ్యత గలవాడు మా దేవుడు ఒకవేళ ఆ రీతిగా జరగకుండా మేం మట్టుకు వీటిని పూజించం అని అంత స్థిరంగా తీర్మనించుకున్న వాళ్ళు అంటే ప్రార్థనలో వాళ్ళు అంత బలంగా ముఖ్యంగా ప్రార్థన జీవితంలో సన్నగిలినప్పుడే మన జీవితంలో బలహీనత చేకూర్చుకుంటుంది కాబట్టి ఆయన బలవంతుడు ఆయనను మనం తిరిగి మనకి ఆయన బలాన్ని అనుగ్రహించేవాడు విషయం ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేసింది కాబట్టి జీవిత కాలము ఉండే ఈ యొక్క మరణ భయం మీద మనకు విజయం అని గురించి కాబట్టి ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలా మన ఇంటిని చక్కపరచుకోవాలా ఫస్ట్ పాయింట్ నువ్వు ఏ దశలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీ ఇంటిని నువ్వు చక్కపరచుకోవాలా ఈ లోకంలో లెక్క సరి చేసుకోవాలా ప్రకృతి సహజంగా ఆలోచిస్తే ఈ లోకంలో ప్రతి లెక్క కరెక్ట్ గా పెట్టుకోవాలా దాని తర్వాత నీ హృదయాన్ని చక్కపరచుకోవాలా అసలైన హృదయం అసలైన ఇల్లు అది కదా కాబట్టి నీ హృదయాన్ని చక్కపరచుకోవాలా ఈ లోకంలో నీకు ఒక బాధ్యత ఉంది దాన్ని కూడా చక్కపరచుకోవాలి తండ్రి లాగా ఉంటే భార్య లాగా ఉంటే బర్తలాగా లాగా ఉంటే నీ యొక్క పనిని నువ్వు నిర్ నిర్వర్తించుకోవాల సమంగా నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇది చేసిపోయిండు ఇది విడిచిపెట్టిపోయిండు అని పేరు పొందకుండా మంచి విశ్వాసి అన్న పేరు పొందుకోవాలా అన్నిట్లలో కరెక్ట్ గా ఉన్నాడు అన్న పేరు మనం సంపాదించుకోవాలంటే అన్ని జాగ్రత్తగా తీసుకోవాలా అది దేవుడు మనకు ఈరోజు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయన మరణ భయం మీద మనకి జేమిచ్చడు కాబట్టి ఈ క్షణము నాకేమైనా నేను భయపడను మరణం మీదికి వస్తుందంటే ఆయన ఆగలింది రాదు అది ఎంతో అది ఎన్నిసార్లు మనకు తెలుసు ప్రతి ప్రవక్తలు మరణించిన కదా కాబట్టి ప్రతి శిష్యులందరూ మరణించిన వాళ్ళు ఇంకా ధైర్యంగా సంతోషంగా మరణించారు ఎందుకు సంతోషంగా మరణించారు ప్రతి క్రీస్తే మళ్ళీ అటువంటి స్థితికి మనం ఎప్పుడు విశ్వాసంలో ఇంతగా మనము ప్రవచనాలు ధ్యానిస్తున్నాము ఇంతగా మనము గంటలు గంటలు దేవుని వాక్యాలే సత్యాలు గ్రహించడానికి ప్రయాసపడుతున్నాము అనేక ప్రాంతాల్లో పోయి అనేకలను హెచ్చరిస్తున్నాము ఆదరిస్తున్నాము ఆ వాక్యాన్ని మనం ధైర్యంగా చెప్పగలమా చావైతే మేలు అంటే ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదగాల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఈ క్షణము నా కాలాన్ని ముగించుకున్న నిత్య జీవంలో అనంత పాటు నేను నివసిస్తా అన్న స్థిరత్వం మనకి రావాలా ఇంకా ఎంత కాలము దీన్ని పట్టుకొని ప్రాకలాడుతూ ఉంటాం అన్న స్థితికి రావాలనుకుని వచ్చి నాకు ఇంకా వయసు ఉంది కదా బ్రదర్ అని అది నీ దృష్టిలో అది ప్రకృతి సహజంగా చూస్తే ఆత్మీయ దృష్టిలో ఈ కాలం టైంకి మనం సిద్ధపడుతున్నాం ఈ లోకాన్ని సంపాదించుకుంటే సమయం కానే ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటే సమయం కానే కాదన్నాడు దేహాజీతో కాబట్టి ఆ కాలంలో మనం ఈరోజు ఉంటున్నాం కాబట్టి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం సిద్ధపడాల పోయిన వారం మనం జకరే గ్రంథము ఆరవ అధ్యాయంలోని భాగాన్ని కొన్ని వాక్యాలను మనం ధ్యానించినాం ఈ నాలుగు రథాలు ఈ దర్శనము చివరి దర్శనం ఎనిమిదవ దర్శనము నాలుగు రథాలకు సంబంధించింది ఈ ఎనిమిదవ దర్శనము బహు వింతగా ఉంటది ఎందుకంటే సంపూర్తికి సంబంధించింది ఇది పాతవి గతించినై సమస్తము కృత్తవైన అన్నప్పుడు ఏడు అనేది సమాప్తం అందుకే ఏడవ మాట సమాప్తమైంది అంటుంది కదా ఆయన శిలో మీద ఏడవ ఏడు దినాలు వారానికంటే ఏడవది సమాప్తమైంది చివరిది అన్నట్టు ఎనిమిదవది అంటే సోమవారం అంటే కొత్త దినం అన్నట్టు మళ్ళా కాబట్టి ఎనిమిదవ దర్శనం అంటే అంత కొత్తగా ఉంటుంది అన్న విషయం అందుకే మనం ఎనిమిదవ దర్శనం పాత ఆత్మలు పాత వాయువులు నాలుగు వాయువులు అవి అవి గుర్రాల రూపకంగా ఉండి రథల రూపకంగా మారినాయి రథల రూపకంగా ఉండి రథలలో అవి రథలలో సాధారణంగా ఏముంటాయి వాటిని అందులో వేసుకొని పోతున్నారు అంటే వాటిని వాళ్ళు బంధించుకొని పోతున్నారు అన్నట్టు అంటే అవి బంధింపబడ్డాయి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అవి స్వేచ్ఛగా ఉంటే పరిగెత్తుతా వాటికి స్వేచ్ఛ లేదు అవి రథాలని లాగుతాం కూడా లేవు రథల లోపల ఉన్నాయన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అవన్నీ బంధించబడ్డాయి గొప్ప అంతా బంధించబడ్డాడు దాని లోపల అన్న విషయాన్ని ప్రభు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ అవి తెల్లనివే కన్యకలే కానీ బుద్ధి ఎందుకంటే నల్ల గురాలని వెంబడిస్తున్నాయి నల్లవి ఎక్కడ పోతే దాని వెనకడ పోతున్నాయి ఇవన్నీ అన్న విషయాన్ని ప్రభు మనకి పోయినవరం జ్ఞాపకం చేసిండు అయితే ఈ నాలుగు రథములు ప్రపంచం అంతటా అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపించం మొదటి రెండు రథములు నల్లనివి గుర్రములు గల రథములు తెల్లనివి గుర్రములు గల రథములు ఈ రెండు రథములు ఉత్తర దిక్కున పరిగెత్తుతుంటే బలిష్టమైన బలమైన ఆ చిక్కలు చిక్కలు గల గుర్రంలు కలిగిన రథము దక్షిణ దిక్కున పోతున్నట్టు మనం చూస్తున్నాం ఎందుకు పోతున్నాయి ఉత్తర దిక్కున దేవుని యొక్క ఆత్మని చల్లార్చడానికి పోతున్నాయి అంత తేటగా చెప్తున్నాడు దేవుడు నా ఆత్మని చల్లార్చడానికి పోతున్నాయి అన్నాడు ఆయన కోటి వరం మనం కాబట్టి దేవుని యొక్క ఆత్మ అంటే ఏంది చెప్పండి దేవుని యొక్క ఆత్మ ఎక్కడుంటది గురలో ఉంటుందా వస్తువులలో ఉంటుందా దేవుని ఆత్మ ఎక్కడ నివాస నివాసం చేసుకుంటాడు మన హృదయాలనే నివాసం చేసుకుంటాడు కాబట్టి మన హృదయాలని ఆయన ఆత్మని చల్లార్చనికి పోతుంది అంటే చచ్చిన వారి వల్లే తయారవుతారు అంటే పీనుగల వల్లే తయారవుతారు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు యుగ సమాప్తికి వచ్చేపటికి ఇవన్నీ ప్రపంచమంతట అంటే సర్పములు తేళ్లు ప్రపంచమంతట అటు ఇటు పరిగెత్తుతా ఉంటాయి విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపని ఒకసారి దిన దిన వృత్తాంతంలు రెండవ దినవృత్తాంతం దానికి ముందు యోగు గ్రంథం చూడండి ప్రపంచమంతట ఇటు అటు పరిగెత్తుతా ఉన్నాయి ఈ ఆత్మలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థం కావాలా యొక్క సృష్టి ఆరంభంలో కూడా ఇటు అటు పరిగెత్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనంలో మన దేవుడే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీవు ఎక్కడ నుండి వచ్చి తీవని వాణిని అడుగగా అపవాది ఏమంటున్నాడు చూడండి భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి అని యహోవాకు ప్రతిత్తరం వాడు కూడా జవాబు ఇవ్వాలా వాడు కూడా దేవుని సన్నిధిలో వాణ్ణి లెక్క చెప్పాలా అంటే వాడు కూడా దేవుని చేతిలో వాడవాడుతున్నాడు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి వానంతటా వాడు ఏం చెయ్యలేడు వానికి దేవుడు మనుషుల్ని అప్పగిస్తున్నాడు తన బిడ్డల్ని అప్పగిస్తుండ విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు ఎక్కడ పోయినావు అంటే భూమి వాడి పనేది భూమి అంతటా ఇటు అటు తిరుగులాడుతున్నాడు వాడు కాబట్టి యోగు గ్రంథంలో వాడు ఒక్కడే ఇటు అటు తిరుగులాడుతున్నాడు అనేసి వాడు చెప్తున్నాడు కానీ చూడండి దినవృత్తాంతంలోకి వస్తే ఏం జరుగుతుంది విషయం పదహారవ అధ్యాయము దానికి ముందు యోవేలు గ్రంథం చూడండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇది శ్రమల కాలము యుగ సమాప్తికి సంబంధించిన వాక్యం ఇది రెండవ అధ్యాయం అంతా మూడవ రెండవ వచనం చూస్తే ఆ దినము అంధకారమాయ ఉండును మహా అంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనిపించ కనబడినట్లు కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము కాబట్టి ఈ నాలుగు రథములు కలిగిన గుర్రములు బలమైన గొప్ప సమూహములు అన్న విషయాన్ని జ్ఞాపండి ఎప్పుడంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు అది ఎనిమిదవ దర్శనం అంటే అంత కొరతగా ఉంటుంది ఇంతకుముందు లేదవి కాబట్టి ఇంతకుముందు వాటి పంక్తులలో వాళ్ళ నిండి పోతా అవి కానీ యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అవన్నీ ఐక్యత కలిగినాయి ప్రభుకు విరోధంగా ప్రభు బిడలకి విరోధంగా ఐక్యత కలిగి పోతున్నాయి అవి అన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాయి ఎటు ఎట్లా పోతున్నాయి తొమ్మిదవ చూడండి పట్టణములలో నఖముఖాల పరిగెత్తిచ్చినవి అంటే ఇటు అటు పరిగెత్తుతున్నాయి అన్నట్టు ఇష్టం వచ్చినప్పుడు పరిగెత్తున్నాయని అర్థం నఖముఖాలంటే ఇటు అటు ఇటు అటు సింహము తరిమితే ఎట్లా పరిగెత్తారో అట్లా పరిగెత్తుతున్నాయి అన్నట్టు అవి వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తున్నాయి ఎక్కడ పరిగెత్తున్నవి గోడల మీద కెక్కి ఇండ్లలోనికి చెరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీల గుండా జొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది మొత్తం భయం భయం భయం ఇవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి మన కాలంలో ఎక్కడ చూసినా భయంతోనే మనుషులు నిండిపోతున్నారు ఫియర్ అంటారు ఇంగ్లీష్ లో ఫియర్ ఫియర్ ఫియర్ భయం ఎక్కడ చూసినా భయం కొంతమంది భయం మర్చిపోడానికి తాగుతారు అప్పుల భయము బాధలు కుటుంబాల బాధలు ఇవన్నీ మర్చిపోవడం కొరకు తాగుతారు ఆ మత్తు పోయినాక మళ్ళీ భయం వచ్చేస్తారు కాబట్టి అది సొల్యూషన్ గానే కాదు కదా భూమి మొత్తం కంపించున్నది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే దేవుడు హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పు వచ్చున్నది దేవుని బిడ్డలు నక్షత్రం అంటే కదా కాంతి తప్పు వచ్చినది పోగొట్టుకుంటున్నారు వెలుగు పోగొట్టుకుంటున్నారు ఆయననే వెలుగు ఆయన వెలుగుని ధరించుకున్న వాళ్ళు ఆ కాంతిని పోగొట్టుకుంటున్నారు ఎందు పోగొట్టుకుంటున్నారు చూడండి దివరాత్రులను ఆయన వాక్యాలను ధ్యానించినప్పుడు వెలుగుతా ఉంటావు ఆయన వాక్యాలను పోగొట్టుకుంటే కాంతిని పోగొట్టుకుంటావు కాబట్టి నక్షత్రము వాటిని కాంతిని పోగొట్టుకుంటున్నాయి ఒకప్పుడు ఆకాశ ఆకాశ కానీ ఇప్పుడు మటుకు అవి యుగ సమాధికి వచ్చినప్పటికీ వాటి కాంతి పోగొట్టుకుంటున్నారు తెల్లవి నల్లతో కలిస్తేమైతాయి తెల్లగుంటాయి అవి నల్లగా అయిపోతాయి వాటి గుణగా నమ్మ ఇవన్నీ ఎవరి చూడండి యుహోవా తన సైన్యమును నడిపించు ఉరుము ఉరుము వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదయ్యున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది ఇవన్నీ ఆయన ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి ఎందుకంటే ఆ దర్శనంలో జకర్యతో దేవుడు మాట్లాడుతున్నాడు జకరి జకరి చూపించిన దర్శనంలో వాటిని నేనే పంపించిన అన్నాడు వరం చూసినాం మనం ఐదవ వర్షంలో అతను నాతో ఇవి సర్వలోక నాదు యహో సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నాలుగు వాయువులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎందుకు ఆమోదించాడు ఇవన్నీ ఆయన సైన్యం లాగా కానీ బాగా అర్థం చేసుకోండి ఇవి ఆయన సైన్యం లాగా పనిచేస్తున్నాయి ఆయన మహిమార్థంగా పనిచేస్తలేవన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చెప్పిన పని యోబు విషయంలో నువ్వు పోయి చేయమన్నాడు ఎందుకు యో యోబుని ఒకసారి అంటాడు ఎవడి వెరి అంటాడు దేవుడు అంటాడా లేదా ఎవడు వెరివాడు నాతోని వాద్యం పెట్టుకున్నాడు కాబట్టి మన తెలివి ఆయన దృష్టిలో వెరితనంతో పోల్చబడిందని మనం కొని తెలు చూస్తాం కదా మన తెలివి ఆయన దృష్టిలో పిచితనం కాబట్టి నువ్వు ఎంత జ్ఞానం గలవాడు అనుకున్న గానీ ఆయన దృష్టిలో నువ్వు వెరివానివే అన్న విషయం జ్ఞాపకేసుకొని జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మనం అసులుకోవాలా ఉప్పొంగదు దేని విషయంలో అహిం అతిశయించొద్దు కేవలం ఆయన శిలుమరణలనే మనం ప్రతిక్షణం అతిశయించాలన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎవరిని ప్రభువు కాపాడుకుంటాడన్న విషయము ద్వి దిన వృత్తాంతంలో రెండవ దినవృత్తాంతంలో ప్రభు మాట్లాడుతున్నాడు పదహారవ అధ్యాయము తొమ్మిదవ అశంలో మనం ఎక్కడి గాని ఆయన కనుదృష్టి లోకం అంతటా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై నువ్వు యథార్థ హృదయము నిన్ను బలపరుస్తాడు దేవుడు లేకుంటే నిన్ను బలహీనపరుస్తాడు దృష్టిని అప్పగిస్తాడు తన ఎడల యథార్థ హృదయం యథార్థ హృదయం అంటే లోపల ఒకటి బయటికి ఒకటి పెట్టుకునేది కాదు కపటము ద్వేషము లేని జీవితాన్ని యథార్థమైన హృదయం అంటాం కాబట్టి బయటికి ఒకటి లోపలికొకటి ఉండదు ఎందుకంటే ర్యాప్చర్కల్ లో యథార్థత ఉండదు ఎందుకంటే వాడు లేని వాటిని నమ్ముకున్నాడు కాబట్టి యథార్థత లేద లేదన్నట్టు కన్యకలే కాని బుద్ధి లేని వాళ్ళు అన్నట్టు అంటే సత్యం లేదు వాళ్ళలో ప్రభు లేడు వాళ్ళలో కాబట్టి వాళ్ళు యథార్థవంతులు కాదన్నట్టు వాళ్ళని యథావర్థవంతులుగా మార్చుకోవడం కోరికే ప్రభు వాళ్ళని శ్రమల గుండా పొందిస్తాడు శ్రమల గుండా పోతేనే వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు ఎందుకంటే సుఖమున్నప్పుడు నేర్చుకోరు ఏ పాఠం కష్టం వస్తేనే పాఠం నేర్చుకుంటారు మనుషులు మళ్ళా తప్పులు చేయొద్దని సుఖంలో ఉన్నంత కాలము లెసన్స్ అనేది నేర్చుకోము ఏ గుణపాఠాలు రావు సుఖంలో శ్రమలనే గుణపాఠాలు వస్తాయి కాబట్టి ఆయన శ్రమల ఎందుకు పోనిస్తాడు అంటే గుణపాఠం నేర్పడాకే మనల్ని సిద్ధపరచడానికే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యథార్థ తనెడలో యథార్థ హృదయం వారిని బలపరచుకై యహోవ కను దృష్టి లోకమంతట సంచారము చేసుకోవాలి లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చే ప్రతి క్షణము ఆయన వెతుకుతా ఉన్నాడు యథార్థవంతులని బలపరచడానికి కోరుకు ఎవరిని బలపరచాల ఈరోజు ఎవరిని బలపరచాలా ఈరోజు అనేసి ఆయన కనిపెట్టుకున్నాడు కానీ దొరకాలి కదా యథార్థవంతుడు నీతిమంతుడు ఒక్కడు లేడంటుంది బైబుల్ దొర్తలేరు ఆయన కాబట్టి మనమన్నా యథార్థవంతులుగా తేరగడానికి ప్రయాసపడదాం కపటో ద్వేషము కపటోపాయములు ఏం లేకుండా స్వార్థము ధనాపేక్ష ఏం లేకుండా మనం ఏ రీతిగా ఆయన మనల్ని స్వీకరించిండో ఆయన వచ్చే టైం కూడా మనం అదే రీతిగా సంపూర్ణంగా ఆయనలో ఉండాలా కొత్తగా రక్షణ అనుభవంలోకి వచ్చిన ఎంత యథార్థత తీవ్రత కలిగి జీవించినవో యుగ సమాధికి వచ్చి అదే యథార్థతలో మనం జీవించాలా మనలో ఎటువంటి కపటం లేకుండా మనం ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలా కాబట్టి జకర గ్రంథులన్నీ ఈ యొక్క వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఈ నాలుగు రథములు భూమి అంతటా అటు ఇటు పరిగెత్తుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఒక విషయం అర్థం చేసుకోండి రథంలు రథంలలో ప్రయాణం చేసే ఈ యొక్క జీవులు ఈ యొక్క గుర్రాలు లేక మతపరమైన జీవితము ఆడంబరమైన జీవితానికి సాదృశ్యం ఐశ్వర్యము కలిగిన జీవితానికి సాదృశ్యం ఎందుకంటే లగ్జూరియస్ గా ఫోర్ వీల్స్ కార్లల్లో పెద్ద పెద్ద కార్లల్లో తిరిగే జీవితానికి సాదృశ్యం యుగ సమాప్తికి సంబంధించిన దర్శనం ఇది ఎనిమిదో దర్శనం పాతవ్య ఆ రోజులలో రథాలు వేరే ఇప్పుడున్న రథాలు వేరే ఇప్పుడున్న రథాలు సెల్ఫ్ ఆపరేటెడ్ రథాలు అవి ఆటోమొబైల్ ఇంజిన్స్ అంటమాట మనం కానీ అందులో ఈ యొక్క జీవులు ప్రయాణం చేసినాయి ప్రపంచం కంఫర్ట్ కంఫర్టబుల్ లైఫ్ లగ్జురియస్ లైఫ్ అందులో పోవడం తప్పు అని నేను చెప్తలేను కానీ వాళ్ళు ఎందుకు ఐక్యత కలిగిపోతున్నారు విషయమే మనం అర్థం చేసుకోవాలి అందులో యథార్థత లేదు కార్లు సంపాదించుకోవడంలో తప్పు లేదు బిల్డింగ్ బిల్డింగ్స్ సంపాదించుకోవడంలో తప్పు లేనేలేదు కానీ యథార్థమైన హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనకి నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా అన్న వాక్యం నువ్వు జ్ఞాపకం పాట జ్ఞాపకం చేసుకోవాలా నేను ఏం పొందుకును నా కష్టార్జితం కాదు క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలహీనత నువ్వు సంపాదించుకుంది నేను కష్టపడి సంపాదించినట్టు అది తప్పు అది అబద్దం నువ్వు కష్టపడి ఏం సంపాదించుకోలేవు ఆయన ఇస్తేనే కానీ నీకేం రాదు ఎహోవ కట్టించిన నుంచో కట్టుబడి ప్రయాసం అని కూడా వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సమస్తము ఆయన ఇవ్వాల్సిందే మనకు కాబట్టి నువ్వు ప్రతిక్షణం ప్రభా నువ్విచ్చింది నాకు అది జ్ఞాపకంకి వచ్చినప్పుడు నీలో అహమాంట్ ఉండదు కాబట్టి ఆయన నీ హృదయంలో యథార్థత కొరకు వెతుకుతా ఉన్నాడు ప్రతి దినూ నువ్వు నీ హృదయం నా రీతిగా సిద్ధపరచుకోవాలా ప్రభా ఈ దినం నాకు యథార్థత దయచేయి ఒకవేళ నాలో ఏమన్నా ఆయాసకరమైనది కనిపిస్తే ఐహికరమైన కార్యాలు కనిపిస్తే వాటిని నేను దాని నుంచి తొలగించుకోవాల ప్రవ్వ నాకు అవి చూపించి ప్రవ్వా ప్రతి క్షణము మనకు ఆ ప్రార్థన అవసరం దావీదేం చేసింది ఒక రోజు ఆయన సైన్యాన్ని లెక్క ఆయన పాపులేషన్ లెక్క పెట్టుకున్నాడు అంటే నేను గొప్ప రాజ్యం చూడు అని చూపించుకోవడం అంటే ఆయన హృదయంలో ఏమొచ్చింది అతిశయం వచ్చింది దాని తర్వాత ఏం జరిగింది ఎంతమంది అనవ అనవసరంగా ఎంతమంది మనుషులు నశించారు ఆయన కేవలం అతిశయం వలన కాబట్టి మన జీవితంలో కూడా అంతే మన సేవ జీవితంలో కూడా మనం దేన్ని బట్టి మన సేవా జీవితంలో అటువంటి బలహీనతలు మనం ఉంటే వాటిని విడిచిపెట్టాలా ప్రభు అప్పగించాలా ప్రవ్వా నాకిచ్చినవి అన్ని నీవిదే బ్రవ్వా నువ్వే నాకు ఇచ్చినవు నాకున్నవన్నీ నీవిచ్చినవే అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఈరోజు ఈ యొక్క నాలుగు రథాలు సంబంధించిన దర్శని మనం ముగించుకుంటున్నాం త్వర పోయిన వారం మనము ఆరవ ఎనిమిదవ వచనం వరకు ధ్యానించినాం ఇవన్నీ ప్రపంచమంతట దేవుని యొక్క ఆత్మని చల్లారుస్తున్నాయి అందుకే ఆత్మను ఆర్పకుడి అని పౌరులు జ్ఞాపకం చేస్తున్నాడు ఆత్మను ఆర్పకుడి ఎందుకంటే నువ్వు వానికి అవకాశం ఇవ్వద్దు దేవుడు వానికి ఆజ్ఞాపించాడు ఆత్మను ఆర్పడానికి వానికి ఇచ్చిండు ఎందుకంటే ఇద్దరు సాక్షులని మీద విజయం పొందడానికి గట్టసర్పానికి పవర్ ఇచ్చిండు దేవుడు కానీ వాళ్ళకి ఎంతో శక్తి ఉంది ఎటువంటి శక్తి ఉందంటే అద్భుతాలు చేసే శక్తి ఉంది కృపారులు ఉన్నాయి కానీ వాళ్ళు వాడుకోలేకపోయినారు క్రమేణా వాడకపోతే అవి వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతే నిరంతకం అయిపోతాయి అన్నాడు కాబట్టి రూపావరలు అప్పుడు సైతాన్ని వాళ్ళ మీద విజయం పొంది నువ్వు వాళ్ళని నచింపజేసి కాబట్టి అనే సత్యులను కూడా మనం చూస్తాం నశించిపోయినట్లు ఇవన్నీ మనల్ని తిరిగి తిరిగి వెంటాడుతూ ఈ గుంపులు వీళ్ళంతా గొప్ప జనం సాదృశ్యం కాబట్టి ఈ యొక్క నాలుగు రంగుల సంబంధించిన విషయాలను చూపించి ఈ యొక్క రథానికి సంబంధించిన వాక్యం మనం ధనిస్తాం ఈరోజు త్వర రెండవ రాజుల గ్రంథంలోని వాక్యాన్ని క్లుప్తంగా మనం చూసుకుంటాము ఈ ఆత్మలన్నీ చల్లారిపోయినాక ఏం జరుగుతుందన్న విషయమే తొమ్మిదవ వచ్చం నుంచి దేవుడు మంత్రులు మాట్లాడతాడు అది తర్వాత మనం చూసినాము ఆయన తిరిగి మందిరని కడతాడు అని తొమ్మిదవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు రాసింది అంటే ఆయన తిరిగి ఇంకొక మందిరాన్ని కట్టబోతుంది మన ప్రభు ఇవన్నీ సర్వలోకనాథుని సన్నిధిని విడిచిపెట్టినై అంటే మందిరాన్ని పోగొట్టుకునే ఆయన ఆయన సహవాసాన్ని పోగొట్టుకునే కాబట్టి అవన్నీ అంటే అవన్నీ నశించిపోయినాక దేవుని యొక్క ఆత్మని చల్లార్చినాక తిరిగి యహో గురించి మనం ధరిస్తాం ఇక్కడ ఈ ఆరు తొమ్మిదవ నుంచి పదిహేనవ వర్షంలో యహో తిరిగి మనకు కనిపిస్తాడు అతను తిరిగి దేవుని యొక్క మందిరాన్ని కడతాడు అని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే గొప్ప జనం ఆయన తనకి తిరిగి అప్పుడు వాళ్ళు మళ్ళా పరిశుద్ధ మందిరం తయారు చేయబడతారు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అంటే ఈ కాలము ముగించేటప్పటికి యుగ సమాప్తి తర్వాత ఎట్లా ఉంటదన్న విషయాన్ని పదిహేనవ వచనంలో దేవుడు మనకు చూపిస్తాడు తొమ్మిది నుంచి పదిహేను వచనాలు కాబట్టి వాటిని మనం తర్వాత కొంతసేపు ధ్యానిస్తాం దానికంటే ముందు ఈ రథంలకు సంబంధించిన విషయం ధ్యానిస్తున్నాం ఈ దక్కరిగలిగిన రథాల దర్శనాలలో ఆ రంగుల గల గుర్రాలు అన్ని ఉన్నాయన్న విషయాన్ని మనం చూస్తున్నాం కానీ ఆ రెండవ రాసుల గ్రంథము రెండవ అధ్యాయం మనకు వచ్చినప్పుడు ఏలియా గురించి చూస్తున్నాం మనం అక్కడ ఏలియా మరియు ఎలిషా ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయం చూడండి మొదటి వచనంలో యహోవాడిగాలి చేత ఏలియాను ఆకాశంకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియా కూడి గిల్గా నుండి వెళ్ళి ఏలియా యహోవా నన్ను బేతెలు నకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండి పొమ్మని ఎలిషాతో అనెను కాబట్టి ఏలియా ఎలిషాలో విడిపోయే కాలం ఎందుకంటే ఇద్దరు పవర్ఫుల్ సేవకులు ఒకటే స్థలంలో సేవ చేయడానికి ఈ విషయాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా పౌలు సేవలు ఒక స్థలంలో చేయడానికి వీల్లేదు పౌలు పేతరు ఒక స్థలంలో సేవ చేయడానికి వీలేదు పౌలు బర్ణబ ఒకటే స్థలంలో సేవ చేయడానికి వీల్లేదు పౌలు అపోలో ఒకటే స్థలంలో సేవ చేయడానికి వీల్లేదు నువ్వు తర్బీది పొందినాక బాల దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా నువ్వు నీ యొక్క సేవా పొలము నీదే నాగటిపై చేయి వేసి వెనక చూడడు ఎందుకంటే వెనక వేరేవాడిని ఉంది పొలం పక్కన ఇంకొకటి పొలం కాబట్టి ఎవడి పొలంలో వాడే దున్నుకోవాలా అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ కూడా అంతే ఏలియాను ఎలిషాను విడదీయాలా ఎందుకంటే ఏలియా సేవ ఒక రీతి ఉంది ఒక దశ వరకు దాని తర్వాత ఎలిషా సేవ ఇంకో రీతికి ఒక ఫేజ్ అన్నట్ ఒక దశ కానీ ఎలిషా అతన్ని నేను నిన్ను విడవని ఎందుకంటే ఎలీషాకు తెలుసు ఏదో అద్భుతం చేయబోతుంది ఏదో అద్భుతం కాబోతుంది అందులో నేను పాల్పొందాలా అన్న ఆసక్తి ఉంది రెండవ రాజల గ్రంథము రెండవ అధ్యయము మొదటి వర్షం నుంచి 17 వర్షాలు మీరు ఇంటి వెనక చూడండి పదకొండవ వర్షంలో మటుకు ఏం జరిగిందన్న విషయం మనం ధ్యానిస్తున్నాం పదకొండవ వర్షంలో పదకొండవ వర్షంలో వారు ఇంకా వెలుచు మాట్లాడచ్చుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసేను అంటే రథముల గుణగణం ఏందన్న విషయాన్ని మనం చకరే గ్రంథాల్లో కూడా ధ్యాస్తున్నాం ఏం చేస్తాయన్న విషయాన్ని వేరు పరుస్తున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏలియాను ఏలిషాను ఈ అగ్ని రథము అగ్ని గుర్రములు వేరు చేసినాయి అంటే వాటి పని ఏంటంటే వేరు అన్న విషయమే జ్ఞాపకం చేస్తుంది కానీ అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంకు ఆరోహణ ఆరోహణ అయ్యను అర్థం చేసుకోండి ఆకాశంకు ఆరోహమైనడు గాని అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోలేదు పరలోకానికి అన్న విషయాన్ని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను ఇది మతపరమైన ర్యాప్చర్ కల్ట్ బోధకులు దీన్ని ఎట్లా చెప్తానంటే చూడు సుడిగాలి ఏలియాని ఎత్తి ఎత్తి పరలోకానికి తీసుకొని పోయింది పరలోకానికి తీసుకుపోయినట్టు అక్కడ ఆకాశంకు ఆరోణమైన అంతే ఆకాశం అంటే పైకి గాలిలోనికి ఎత్తబడిండు అని అర్థం కాబట్టి చూడు ఈయన ఎత్తపడి కాబట్టి ఏలియా వల్లే మనం ఉంటే మనం కూడా ఎత్తపడతాం అని వాళ్ళు రాప్చర్ కల్ బోధకులు ప్రకటిస్తూ ఉంటారు బోధ అది తప్పుడు బోధ ఎందుకంటే ఇది ర్యాప్చర్ కి సంబంధించింది కాదు అసలు ర్యాప్చర్ అనే కాన్సెప్టే లేదు బైబిల్ ఎక్కడ మనం వినిసాలు చూసినాం తెసరు ఉన్న వాక్యాలు ర్యాప్చర్ సంబంధించిన గానే కాదు కొరితలు రాష్ట్ర పత్రికల్లో చూసిన వాక్యం కూడా పదిహేనవ అధ్యాయం మొదటి అధ్యాయం పదిహేను వర్షంలో చూసిన వాక్యం కూడా పదిహేనవ అధ్యాయంలో చూసిన వాక్యం కూడా ర్యాప్చర్ కి సంబంధించింది కాదు కడుపుగానే మీరు మార్పు చెందన్నాడు కానీ కడబూరు మృగానే మీరు ఎత్తబడతారని ఎక్కలేదు వాక్యం అది రాప్చర్కల్ బోధకులు క్రొత్తగా రాసుకున్నారు వాక్యాన్ని బైబిల్లో కానీ ప్రభు మనకిచ్చిన బైబిల్లో ఆ వాక్యం లేనే లేదు కాబట్టి సుడిగాలి చేత ఆకాశం నాకు తర్వాత ఏమైంది చూడండి పదహార వర్షం చూడండి ఇవి మనం సాధారణంగా ధ్యానించాం ఎక్కడ కూడా చర్చలలో కూడా ధ్యానించాం పదహార వర్షంలో ఏమైంది ఏలియా ఎలిషాలు విడిపోయినాక ఏలియా ఆకాశం నాకు ఆరోణమైనప్పుడు ఏం జరిగింది క్రింద ఏమైంది సరే ఏలిషా మీద దేవుని యొక్క ఆత్మ వచ్చింది దుప్పటి తన నీళ్లు వేడిపరచబడ్డాయి ఇవన్నీ అద్భుతాలు మనం అక్కడ చూసినాం ఏలిసాలో ధ్యానించినాం కానీ పదహార వర్షంలో ఏం జరిగింది అన్న విషయమే మనం ధ్యానించినప్పుడు దేవుడు సూచన మనకు దేవుడొక ఫ్లూ మనకు ఇస్తున్నాడు ఏమైంది అనేది ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయిండు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అతనితో ఇట్లా అంటే తక్కిన శిష్యులు ఏలిషాని ఏలిషాతో మాట్లాడుతున్నారు ఇదిగో నీ దాసులమైన మా యొద్ద మంది అంటే యాభై ఏబది మంది బలము గలవారున్నారు మాద దయ ఉంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము యహోవ ఆత్మ అతని ఎత్తి ఒక పర్వతం మీదనైనా లోయలోనైనా లోయందైనను వేసి పడవేనేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దు అనేను అంటే ఏలియా దెల్స్ ఎవరి సేవ వాడిదే ఎలిషా ఎక్కడ సేవ చేసుకోవాలా ఏలియా ఎక్కడ సేవ చేసుకోవాలనేది ఎలిషా దెల్స్ చూడండి ఆత్మీయ దృష్టితో మనం అర్థం చేసుకోవాలా నీ సేవ ఎక్కడుంటుందో నా సేవ ఎక్కడుంటుందో మనకు తెలియాలా మనం అందరం ఒకటే జగలకు కూర్చొని సేవ చేస్తే దానికి అర్థం ఈ యొక్క సత్యము ఎట్లా విస్తరించబడుతుంది మనం ఒకటే స్థలంలో సేవ చేసుకుంటే నీకు బయల్పరచబడ్డ ఈ మర్మములు విస్తరించాలంటే మనం ఏం చేయాలా ఒకటే దగ్గరుండి చేసుకుంటే అవుతుందా అర్థం లేద్దాండి వీటన్నిటిల్లో తరిబీదు పొందినాక మనకి ఒకరికొకరికి అటాచ్మెంట్స్ అంటే ఉండద్దు శారీరకంగా ఉంటుంది అది అటాచ్మెంట్ ఆత్మీయమైన సహవాసం అనేది కానీ ఏలియా ఒక స్థలంలో పోయి చేయాలా ఎలిషా ఇంకొక స్థలంలో పోయి సేవ చేయాలా అన్న విషయం చూడండి ఈ ప్రవక్తల దాసులు అంటే వాళ్ళు కూడా ప్రవక్తలే కదా ఎలిష ఏలియాని పాటించిన వెంబడించిన సేవకులు వీళ్ళు శిష్యులు ఇప్పుడు ఎల్లి చని మేము బడిస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు యాభై మంది బలం బలం గలవారు మేం పోయి వెతుకుతాం ఇతను ఎక్కడ దించింద ఎందుకంటే సుడిగాలి సుడిగాలి ఏ రీతిగా అయితే దేనైతే తీసుకుపోతుంది ఆ పైకి మళ్ళా తిరిగి తీసుకొస్తుంది బయటికి కిందికి అది దాని గుణగణం అది అక్కడే పెట్టేది ఏ వస్తువులైనా కానీ రేకులని పశువులని కూడా తీసుకెళ్లిపోతుంది మనుషులని భార్యలని ఎటువంటి జీవనం కూడా తీసుకెళ్లిపోతుంది సుడిగాలి అంత పవర్ఫుల్ అది తీసుకెళ్లి అది డిస్టర్బ్ అయిపోయినాక మళ్ళీ అన్నిటి కింద పడేస్తుంది దాని గుణగనం అది కాబట్టి రెండవ రాజుల గ్రంథము ఈ రెండవ అధ్యాయంలో మనం చూస్తున్న ఈ యొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏలియా ఆ సుడిగాలి చేత ఎత్తబడి కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన మరణం చూడకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు అని చెప్తా ఉంటారు కానీ మరణం చూడకుండా మరణము మరణించకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు అన్న విషయం ఒకసారి చూడండి యువహాన్ సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనం మరియు పర్లోకం నుండి దిగి వాడే అనగా పర్లోకంలో ఉండు మనసు తప్ప పర్లోకమునకు ఎక్కిపోయిన వాడు లేడు ఈ విషయము మనకు ఒక క్లూ ఏలియా డైరెక్ట్ గా పరలోకానికి పోయిందా లేదా అన్నదానికి ఒక క్లూ ఈ వాక్యం మన ప్రభు తప్ప ఎవడు కూడా పరలోకంలోనికి పోలేదు ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు తిరిగి పరలోకం పోయినాడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చిండు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు ఈ క్షణం నీ హృదయంలో ఉన్నాడు ఆయన తిరిగి పరలోకం పోతాడు ఎందుకంటే ఆయన సార్వభౌముడు అంటే ఆయన ఆయనకి సమస్తం సాధ్యం ఆయనకి సమస్త సృష్టి మీద అధికారం ఉంది ఆయన రాగలడు లోపలికి సృష్టికి సృష్టి నుంచి బయటికి పోగలడు అన్నిటికీ కారణభూతుడైన ఈ సృష్టికి కారణభూతుడైన అంటే అన్ని ఆయన మూలంగా కలిగినాయి కాబట్టి ఆయనకు అధికారం ఉంది దాని మీద ఆయన ఇష్టం ఈ లోకంలోకి వస్తాడు ఆయనకి ఇష్టం లేకుంటే లోకంలోకి వెళ్ళి వెళ్ళిపోతాడు ఆయన విధానం అది నా ప్రాణాన్ని పెట్టకు నాకు అధికారం ఉంది అంటాడు అది ఎవరు తీసుకోలేడు అంటాడు నా నేనే నా ఇష్టానుసారంగానే దాన్ని పెడుతున్నా అంటాడు అది ఆయన గుణగణం కాబట్టి ఏసు ప్రభు తప్ప ఎవడు కూడా పర్లోక రాజ్యాంగ పోయింది లేదు ఈరోజు కాబట్టి మీరు అన్న మన చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకు ఒక ప్లేస్ ఉంది పరదేశ్ అనేది అది పరలోకం కాదు టెంపరీ ప్లేస్ నేను నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటామంటే అది ఒక టెంపరీ ప్లేస్ ఎందుకంటే తీర్పు జరిగినాకనే అందరూ శాశ్వతంగా ఆయన సన్నిధిలో నివసిస్తారు తీర్పు ముగించినాక వేరుపరచడం నిత్య నరకానికి ఒకడు నీతే జీవానికి ఇంకొకడు అనేది తీర్పు అది ఆ తీర్పు అయినాకనే శాశ్వతంగా అయిన సన్నిధి మనం నివసిస్తా ఉంటాం కాబట్టి దా అంతవరకు టెంపరీగానే ఉండాలా ఎంతకాలం ప్రవ్వా నువ్వు ఈ భూనివాసులకు తీర్పు తీర్చగా ఉంటావు అని ప్రభుని ప్రార్థన చేసిన బలిపీఠపు కింద ఆత్మలు అనే వాక్యం మనం అందిస్తాం దర్శనం ఎంతకాలము ఈ భూనివాసులకు తీర్పు తీర్చకుంటావు మమ్మల్ని అనవసరంగా చంపేరు ఈ లోకంలో మేము ఎవరికి న్యాయం చేయలేదే మా అంతటే మేమున్నమే మమ్మల్ని అనవసరంగా చంపిరి భూనివాసులు వాళ్ళకు నువ్వు ఎంతకాలం తీర్పు తీర్చుకుంటావు ప్రభు అంటే కొంతకాలం ఆగండి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలా అందరు చావాలా మీ సహోదరులందరు లోకంలో చనిపోయినాక అప్పుడు నేను తీర్పు తీరుస్తా అంటున్నాడు ఆయన విధానం కాబట్టి ప్రభు మనకు ముందటి నుంచే వీటిని హెచ్చరికంగా చెప్తున్నాడు ఆయన పరలోకంలోనికి వెళ్లినవాడు ఎవరు లేడు ఇంతవరకు ఆయన వచ్చినప్పుడే ఈ ఆత్మలన్నీ బయటికి ఓల్డ్ టెస్టిమెంట్ ఆత్మలైనా అంటే పాత నిబంధన కాలపు భక్తులైనా రొత్త నిబంధన కాలపు భక్తులైనా ఆయన ఈ లోకంలోకి తిరిగి వచ్చే టైంకి బ్రతుకున్న ఎవరైనా కానీ ఆయన సన్నిధికివ్వడం ముందుకు పోవడం అది ఎందుకంటే ఇవన్నీ నెరవేరన్నా ఈ వాక్యాలన్నీ నెరవేరినాక తీర్పు ఉంటుంది క్రేస్ చేసినంత వరకు తీర్పు తీర్పు ఉండదు శిక్షావిధి ఉండదు కానీ ఈ లోకంలో మళ్ళీ వాళ్ళకి తీర్పు ఎవరైతే లేడో వాళ్ళకి అందరికీ తీర్పు కానీ మనకి మటుకు నిత్య జీవం ఎప్పుడు అనుగ్రహిస్తాడు అవన్నీ ముగించినాక ఈ ఘట్టాలు ఈ బైబిల్లో చెప్పబడ్డ వాక్యాలన్నీ ముగించినాక అంతవరకు మనము ఓపికతోనే ఉండాలన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రథాలు వాళ్ళిద్దరిని వేరుపరిచినాక సుడిగాలి అతన్ని ఆకాశము మధ్యలానికి అవలంబంగా తీసుకొని కానీ తిరిగి దించిందా లేదా అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలా చాలా మంది ఏమంటారంటే అయన అక్కడి నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాడు ఆ సుడిగాలు అక్కడి నుంచి ఆటోమే తీసుకోపోయిందంటారు అది సపోర్ట్ గా ఒక్క వాక్యం అనేది బైబిల్లో ఎందుకంటే మీకు క్లుప్తంగా కొన్ని వాక్యాలు నేను మీకు చూపించేసి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాం మనం రాజుల గ్రంథంలోనే ఉన్నాం ఇంకా రెండవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మూడు నుంచి పదిహేడు ధ్యానించినప్పుడు అది ఎప్పుడు జరిగింది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఏలియ కాలం ఎప్పుడంటే ఆహాబో కాలం తన భార్య అయిన ఎవరైనా భార్య యజబెల్ కదా యజబెలు కాలం ఆహాబు కాలంలో ఇది జరిగింది దేవత ప్రవక్తలని సంహరించాక యజబెల్ తీర్మానించుకుంది ఏలియాన్ని చంపడానికి ఏలియా అప్పుడు దాస్కుడు భయపడి కాబట్టి దేవుడి బిడ్డలు అందరూ బైబిల్ అంతటా కానీ మనం ఇవన్నీ తెలుసుకున్నాం భయం మనని మెంబడించిన గానీ ఇవన్నీ మనల్ని జ్ఞాపకం చేయాలి మనం ఏలియన్ కంటే గొప్పవాలం కాదు మోసం కంటే గొప్పవాలం అసలే కాదు కానీ అవన్నీ మనకు ఎందుకు చూపిస్తుంది అంటే భయం నిన్ను వెంబడించినప్పుడు ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏలియన్ కూడా వెంబడించింది కానీ ప్రభు తప్పించింది మన ప్రభు కూడా భయం వెంబడించింది కానీ ఆయన భయం మీద విజయం పొంది యాయురికి భయం ఉండే రక్తస్రావం రోగం స్త్రీకి భయం ఉండే ప్రతి ఒక్కరికి భయం ఉంది బైబిల్లో కానీ భయపడుకునే నమ్మిక మాత్రం ఉంచే అన్నాడు కాబట్టి భయం వెంబడిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ భయం అంటే మరణ భయం భయం అంటే ఏం లేదు మరణ భయమే ఎవరికైనా కానీ భయం వెలుకల ఉండేది ఏంటంటే మరణం నాకు ఏమైపోతుందో నన్ను పట్టుకుంటుందేమో నన్ను తినేస్తుందేమో నన్ను చంపేస్తుందేమో అనేటిది భయం భయం కేవలం మరణానికి సంబంధించింది అంతకంటే ఏం లేదు నువ్వు ఆస్తి నా ప్రాణం పోయిందేమో అనుకుంటున్నావు కాబట్టి అది కూడా మరణ భయానికి దారి తీస్తుంది ఉద్యోగం పోతే నా ప్రాణం పోయిందేమో అంతగా విలువ ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా ప్రాణం పోయినంతగా ఫీల్ అవుతున్నాం మనం అంటే అది మరణ భయానికి దారి తీస్తుంది కాబట్టి మనము మరణ భయం ఉండొద్దు అని ఇందాక మనం వాక్యాన్ని ఎందుకంటే మరణ భయం మీద విజయం పొందిండు ఆ విజయాన్ని మన చేతిలో పెట్టిండని రోగులు రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం కాబట్టి నీ చేతిలో ఆ విజయం నేను మరణానికి భయపడద్దు నేను రక్షణ వాడిని నా నా మీద కత్తి ఉన్న నాకేం కాదు ఇప్పుడు ఎందుకంటే చావైతే మేలు ప్రతికూట క్రీస్తే చావైతే మేలు నాకు అన్న ధైర్యంలో మనము ఎదగాలన్న విషయాన్ని నేర్చుకుంటున్నాం ఏలియ కూడా భయపడి కదా తన ప్రాణం గురించి భక్తులందరూ భయపడేది ప్రాణం గురించి సౌలు భయపడలేదా అమాలయకులు ఆయన మీదకి వచ్చేస్తారని భయపడి చంపేస్తారేమో చంపేస్తారేమోనని భయపడి కాబట్టి దేవుని బిడ్డలు ఆత్మ బొందుకున్న వాళ్ళందరూ భయం భయంతో సంసలు చివరికి భయపడిపోయాడు కాబట్టి అంత ధైర్యవంతుడు భయపడిపోయాడు బట్టి మనం భయపడానికి వీల్లేదు మనల్ని కూడా భయపడ నన్ను కూడా భయం వెంబలిస్తూ ఉంటుంది కానీ ఆ భయం టైంలోనే ఇవన్నీ వాక్యాలు నేను చదువుతూ ఉంటాయి కీర్త నూట తొంభై చదువుతాను నూట పంతొమ్మిదవ కీర్తన చదువుతాను అవన్నీ చదివినప్పుడు ఎక్కడైనా ధైర్యం వస్తూ ఈ విశ్వాస వీరులందరినీ జ్ఞాపకం చేస్తుంటారు వాళ్ళు భయంలో ఎట్లా విజయం పొందారు ధాన్యులకి భయం పట్టుకుండే శత్రిశ గభ్యాలకు భయం పట్టుకుండే నెబ్బల కూడా భయం పట్టుకుంది ఆయన కొడుకైన బెల్షాసలు కూడా భయం పట్టుకుంది దాని గ్రంథం నాలుగో అధ్యాయంలో చూస్తాం ఐదో అధ్యాయంలో చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరిని భయం వెంబలిస్తుంది ఆ కాలం మొదలుకునే కాలం ఎందుకంటే అది ఆరంభమైందే ఏదే తోటలో కాబట్టి మీకు కొన్ని విషయాలు నేను చెప్పిస్తాను ఇప్పుడు ఏలియా సేవా జీవితము ఎప్పుడంటే ఎనిమిది వందల క్రీస్తు పూర్వం ఎయిట్ ఫిఫ్టీ రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము మూడు నుంచి పదిహేడు వర్షాలలో ఇది ఎక్కడ జరుగుతుంది ఉత్తర దిక్కున జరుగుతుంది ఉత్తర దిక్కున అంటే షోమ్రోను ప్రాంతం కదా ఏలియా సేవర్ కాలం సేవ చేస్తుంది షోమ్రోను ప్రాంతం షోమ్రోన్ అనేది ఇస్రాయల్ ఇస్రాయలీల రాజధాని ఆహాబు నివసిస్తున్న ప్రాంతము షోమ్రోను అక్కడ వాళ్ళు దేవ దేవునికి మందిరం కట్టుకున్నారు అక్కడ సమరయ మన ప్రభు కాలంకి వచ్చినప్పటికీ సమరయ స్త్రీ అదే చెప్తుంది మాకు మందిరం అక్కడ మీరు కూలగొట్టినట్టక్షిణ భాగంలో అంటే ఎర్షలేము యూదా గోత్రం యూదా దేశం అంటారు దాన్ని దక్షిణ భాగం దక్షిణ భాగంలో యూదా దేశం ఉంటే యూధా దేశం మీద ఆ టైంలో యహోరాము రాజుగా ఉండడం చూస్తాం ఆహాబు వచ్చి ఆహాబు ఎవరి కుమారుడు ఆహాబు ఉత్తర దిక్కున అహజ్య కుమారుడు అహజ్ కుమారుడు అయితే ఆహాబుకి ఒక చెల్లెలుంటది ఆమె పేరు అతలియా కూతురు ఉంది కదా చూడండి ఈరోజు రెండవ దిన రెండవ దినవృత్తాంతంలో ఇరవై అధ్యాయము నేను కూడా చానా కాలం క్రింద కూతురి అనుకున్నా రెండవ దిన వృత్తాంతంలో ఇరవై అధ్యాయము ఆరో వర్షంలో చూడండి ఎవరన్నా త్వరగా చదవండి ఇరవై అధ్యాయము చూడండి ఆరో వర్షంలో అతడు ఆహాబు కుమార్తెను పెండి చేసుకొని సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇస్రాయేల్ రాజుల మార్గమందు నడిచను అతడు యహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించను అంటే ఆపోజిట్ గా అనుకూలం అంటే సపోర్టివ్ దేవునికి అనుగుణంగా ప్రతికూలం అంటే దేవునికి ఆపోజిట్ గా ఎవరితను అతని కుమరుణ యహోరాము యహోరాము తన అన్నదములందరినీ చంపేసి ఐదవ వర్షంలో కదా అక్కడ ఆహాబు కుమార్తెను ఉంది కదా చూడండి మీకు ఇంకొక విషయం నేను వాక్యం చెప్పిస్తా ఫస్ట్ పాయింట్ ఏంటంటే యహోరాము దక్షిణ దిక్కున ఎరుసలేము లో రాజుగా ఉన్నాడు ఉత్తర దిక్కున ఆహాబు రాజుగా ఉన్నాడు కాబట్టి ఉత్తర దిక్కు బయలుదేవత ఆరాధన నిండిపోతే ఉత్తర దిక్కు నుంచి బయలుదేవత ఆరాధన దక్షిణ దిక్కు వచ్చింది ఈ రాజు ద్వారా యహోరాము ద్వారా ఎట్లా వచ్చిందంటే యహోరాము ఆహాబు కుమార్తెను పెళ్లి చేస్తున్నాడు ఉంది ఇక్కడ కదా చూడండి మొదటి రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఇందక నుంచి మనం రెండే చూస్తున్నాం రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఓమురి అనేవాడు తూరు సిధోను రాజు ఆయన కుమార్తె ఏమే అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడాయను ఇంగ్లీష్ బైబుల్ అట్ట లేదు ఇంగ్లీష్ బైబుల్ ఏందంటే అతడు ఆహాబు ఇంటికి అల్లుడైన ఆహాబుకి అల్లుడైనంటే సరిపోతుంది కదా ఆహాబు ఇంటికి అల్లుడైనంది ఆహాబు ఇంటికి అల్లుడు అంటే ఏంటంటే ఇంగ్లీష్ బైబుల్ ఏమంటుందంటే ఆహాబు చెల్లెలతో పోల్చబడింది ఆయన్ని అక్కడనేమో కుమార్తె అంటున్నాడు ఆహాబు కుమార్తె అంటున్నాడు ఇక్కడకు వస్తేనేమో ఆహాబు ఇంటికి అల్లుడు అంటే ఆహాబు ఇంటి వారికి అల్లుడు అంటే ఆహాబు చెల్లెలికి భర్త అని చెప్పకుండా ఆహాబు ఇంటికి వెళ్ళడం అంటున్నాడు అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఆ కాలంలో ఈ ఇంటి ఆడపడుచు అంటే ఏం అర్థం మనం కూడా ఇక్కడ చెప్తాం ఈ ఇంటి ఈ ఆడబిడ్డ అంటే ఏం అర్థం ఈ ఇంటి కుం కు ఆడబిడ్డ అంటే ఆ ఇంటిలో ఆడపిల్ల అర్థం అంటే ఆ ఆడపిల్ల కుమార్తెన చెల్లెల అనేది కాదు అట్లా రెండు విధాలుగా ఉన్నాయి ఇక్కడ వాక్యం సరే కుమార్తె కావచ్చు చెల్లెలు కావచ్చు ఏమైనా కావచ్చు నేను మన అర్థం తీసుకోవాల్సింది ఏంటంటే ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకి ఆ బయలుదేవత ఆర్ధన సంక్రమించింది ఈ వియ్యం వలన బియ్యమే అంటారు కదా ఈ వియ్యం వలన వీళ్ళ వివాహం తర్వాత ఏం జరిగిందంటే సన్ ఇన్లా ఆఫ్ ది హౌజ్ అనుందా ఆ ఫ్యామిలీ ఆఫ్ ఆహాబ్ అనుంది అంటే అహాబ్ కుటుంబం యొక్క అల్లుడు అనుంది డైరెక్ట్ ఆహాబ్ అల్లుడు కదా అదే అంతే క్లియర్ గా ఉంది అక్కడ సన్ ఇన్లా ఆఫ్ ద ఫ్యామిలీ కానీ సన్ ఇన్ లా ఆఫ్ ఆహాబని లేదు అంటే ఆహాబు అల్లుడం లేదు అక్కడ ఆహాబు కుటుంబంలో అల్లుడు అని ఎందుకు రాయాలి వాక్యం ఇంక తెలుగులో అట్లనే ఉంది అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు ఆహాబు ఇల్లు అంటే ఎంతమంది ఉంటారు కదా కుటుంబంలలో కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే రెండవ దినవృత్తాంతంలో ఇరవై అధ్యాయము ఆయన సుడిగాలి చేత ఆరో అయింది ఏ అధ్యాయంలో రెండవ రెండవ అధ్యాయము కదా ఇప్పుడు చూడండి రెండవ దిన రెండవ దిన వృత్తాంతంలో అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండు నుంచి పదిహేను వచనాలు అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని ఎద్దకు పంపెను ఎవరి ఎద్దకు పంపాను కొంచెం పైన చూస్తే అర్థమవుతుంది ఆ యహోరాం కాలంలో ఎన్ని సంవత్సరములు పెండ్ అయినాక యహోరాము ఎలనారంభించి అప్పుడు అతడు ఎరుసలేములో ఎన్ని సంవత్సరములు ఎనిమిది సంవత్సరములు ఎలెను అంటే ఏలియా సుడిగాలి చేత కొనిపోబడినాక ఎనిమిది సంవత్సరాల గ్యాప్ ఇది ఈ విషయం అర్థం చేసుకోండి ఎవరైనా జవా ఎవరైనా ప్రశ్న ఇస్తే దానికి జవాబు ఇక్కడ ఏలియా సుడిగాలిలో ఆరోగం ఎనిమిది సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇప్పుడు అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఇస్రాయల్ రాజుల మార్గం మందు అతడు దేవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించను ఆయనను యహోవా తాను దావిదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికి నిత్యము దీపం ఇచ్చేదని చేసిన వాగ్దానము నిమిత్తమును దావిద సంతతిని నశింప జైటకు మనసు లేకయుండెను అతని దినములలో ఏదో మీలు తిరుగుబడి యూదవారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకునగా చూడండి ఇసాల్ మీద ఏదో ఎప్పటి నుంచి రాజుగా ఉండాలని కోరుకున్నారు అక్కడ ఫుల్ఫిల్ అయింది దాని తర్వాత మన ప్రభుత్వ కాలంలో హీరో రూపకంగా ఫుల్ఫిల్ చేసుకున్నారు వాళ్ళ కోరికను ఏదో మీరు ఎప్పుడన్నా మీద మేము రాజు కావాలి ఎందుకంటే మేము జ్యేష్ఠ కుమారులం కదా యాకోబు దొంగలించి జ్యేష్ఠ తప్ప అని మీరు కానీ మేం జ్యేష్ఠ కుమారులం కాబట్టి మాకే అధికారం రావాలని ఇక్కడ చూస్తున్నాం ఎప్పుడు జ్ఞాపకం చదివినా జ్ఞాపకం లేదు నాకు ఎప్పుడు ఏదో వీళ్ళు తిరుగుబడి అధికారము పడద్రోసి తమకు ఒక రాజును చేసుకునేది యహోరా అంటే ఆ ఒక రాజు ఎవరన్న విషయం అర్థం చేసుకోండి ఆ రాజు గురించి ఇక్కడ ఉందా లేదా చూసుకోండి తర్వాత జరిగింది ఇది అని అర్థం యహోరాము తన చేతి క్రియలకు తన చేతి క్రిందనున్న అధికారులను వెంట పెట్టుకుని తన రథము అన్నిటితోనూ బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుకొని ఏదో రథాధిపతులను హతము చేశాను కాగా నేటి వరకు జరుగుచున్నట్లు యూదవారి తన పితరుల దేవుడన యోహోవాను విసర్జించిన ఆ కాలమందు అతని చేతి క్రింద తిరగబడను మరియు అతడు యూదా పౌర్తములందు బలిపీఠంను కట్టించి ఎరుసలేము కాపురస్తుల దేవుని విసర్జించినట్లు చేసను యూదా వారిని విగ్రహ విగ్రహ పూజకు లోబరచెను అంతటా ఇప్పుడు పదకొండవంటి సుడిగాలి ఆయన కొనిపోబడినాక పన్నెండు సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏలియా ఒక పత్రిక రాస్తున్నాడు మీరు అర్థం చేసుకోవాలా ఆయన అక్కడి నుంచి అక్కడనే ఎత్త పడితే ఈ పత్రిక రాకపోయాడు పన్నెండో వర్షంలో అంతటా ప్రవక్తైన ఏలియా ఆయన కొనిపోబడ్డప్పుడు మాయమైపోలే కదా ఆయన మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చిండు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా ఆ సుడిగాలి అతన్ని షోమరౌన్ ప్రాంతం నుంచి లేవనెత్తి ఎరుసలేం తీసుకొచ్చింది ఏలియా ఎరుసలేం ఎక్కడ ఉన్నాడు ఏలియా షోమ్రోన్ కదా ఉన్నది దానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం షోమ్రోన్ నుంచి ఇస్రాల్ దేశానికి రావాలా అంటే ఉత్తర దిక్కు నుంచి సౌత్ కు రావాలా నార్త్ నుంచి సౌత్ రావాలా అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి హైదరాబాద్కి రావాలనుకోండి లేక కన్యాకుమారికి రావాలా నార్త్ నుంచి సౌత్ అంటే అంత దూరం కాబట్టి ఆ రోజులలో దేవుడు ఆ రీతిగా ఆయన సేవ నడిపించిండు సుడిగాలి చేత అతను ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వచ్చిండు ఎందుకంటే ఆయన మరణించకుండా ప్రభుని చూడలేడు ఆయన శరీరము మరణించాల్సిందే అంతటా ప్రవక్త ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యొక్క సెలవి నీవు నీ తండ్రి అయిన యహోషపాతు మార్గం ఎందైనా యూద రాజైన ఆసా మార్గం ఎందైనాను నడువక ఇస్రాయేలు రాజుల మార్గమందు నడిచి అహాబు సంతతి చేసిన వివిచారముల చొప్పున యూదాను ఎరుసలేము కాపరస్ ంపచేసి నీకంటే యోగిలైన నీ తండ్రి సంతతి వారిని నీ సహోదరులను చంపియు కాబట్టి గొప్ప తెగులు చేత యహోవా నీ జల్లను నీ పిల్లలను వారెలను నీ వస్తువాహములన్నిటినీ మొత్తును నీవు ఉదయమున వ్యాధి కలిగి మికిలి రోగివై యుందువు దిన క్రమేణ ఆ వ్యాధి చేత నీ ప్రేగులు పడిపోవును ఏలియా చాలా కఠినతనే లెటర్ రాసి కదా చాలా భయంకరంగా ఉంది ఆ లెటర్ అంటే దేవుడు ఏలియని దేని కొరకు నడిపించిన సేవ అంటే ఉత్తర దిక్కున బైల దేవత ఆరాధనని నువ్వు వ్యతిరేకించిన వాడు అక్కడ హెచ్చరించిన సేవకులను దేవుని బిడలని దక్షిణ దిక్కున కూడా సంక్రమించింది కాబట్టి నీ పని అక్కడ ముగించుకోవాలా నీ పని అయింది ఎక్కడ ఆ విగ్రహ ఆరాధన ఉందా అక్కడ నువ్వు దాన్ని పోయి వ్యతిరేకించాలా మనుషులని సిద్ధపరచాలా అన్నది ఆయన సేవ జీవితం కాబట్టి అక్కడ తర్వాత మళ్ళీ మనం నీ లైవ్ ఎక్కడ చూడం అక్కడికి ముగిస్తుంది లైఫ్ కాబట్టి ఆ సుడిగాలి అతన్ని ఉత్తర దిక్కు నుంచి తీసుకొచ్చి దక్షిణ దిక్కున పడేసింది ఎందుకంటే ఈ పని ఈ పని ముగించాల దక్షిణ దిక్కున కూడా సంక్రమించింది బయలుదేవత ఆరాధన కాబట్టి ఆ రాజుని నువ్వు అని చెప్పడానికి దేవుని దేవుని యొక్క ఉగ్రతని అక్కడ ప్రకటించాల ఉత్తరం ద్వారా కాబట్టి ఆహాబు సంతతి వారికి ఆ యహోరాము సంతతి వారికి దావిది గోత్రమే కదా దావిదు గోత్రం సంతతి వారిని హెచ్చరించడానికి వరకు దేవుడు ఏలియాను అక్కడ పంపించినట్టు మనం చూస్తున్నాం ఈ వాక్యం కాబట్టి ఎత్తబడేది అనేది లేదు అన్న విషయం మరోసారి మనకు ప్రభు జ్ఞాపనం చేస్తున్నాడు అది మనుషుల కల్పిత బోధ దాన్ని ఎంతమంది ప్రబోధించినా అబద్దాన్ని ప్రబోధించినట్లే కాబట్టి అబద్ధము ఏ రూపం కూడా నిజం కాదు ఆ విషయాన్ని మనం ఏదైనా గ్యాపకం చేసుకోవాలి నువ్వు ఏ రీతిగా అంటే చూడండి ఎయిట్ ఫిఫ్టీ లో ఆయన ఉత్తర దిక్కున ఉంటే ఎయిట్ క్రీస్తు పూర్వం ఎయిట్ ఆయన దక్షిణంలో ఉన్నాడు ఎందుకంటే పాత టైం ఉల్టా వస్తుంది ఉల్టా వస్తుంది త్రీ నుంచి వన్ బిసి వన్ ఎయిడీకి వస్తుంది అంటే 3000 థౌజండ్ నుంచి కి వస్తుంది సంవత్సరాలు మన ప్రభు కాలం మొదలుకొని ఫస్ట్ సెంచరీ ఫస్ట్ సంవత్సరం మొదలుకొని ఈరోజు రెండు వేల పదహారు ఇట్లా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు టైం అట్లాగనుకున్నారు మనుషులు పాత కాలం ఇట్లా రివర్స్ వస్తే కృత కాలం వీటి నుంచి పైకి వెళ్తుంది ఆ విధంగా దేవుడు మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఈ రోజుకి ఆరు సంవత్సరాలు అయిపోయినవి సృష్టి ఆరంభం మొదలుకొని ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇది ఏడు వేల ఆరంభం ఉన్నాం అంటే ఏడవ సంవత్సరం ఏడు వేల సంవత్సరాలు ఎప్పుడు ముగిస్తే మాకు తెలియవు అంటే ఆయన దృష్టిలో ఒక దినము వెయ్యి వెయ్యి దినములు ఒక దినంతో పోల్చబడ్డాయి కాబట్టి ఆరు సంవత్సరంలు అంటే ఆరు దినంతో పోల్చబడింది మనం ఏడవ దినంకి అంటే ఆయన విశ్రాంతి దినానికి మనం సిద్ధపడుతున్నాం కాబట్టి అటువంటి విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలంటే ఇవి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అబద్ధాన్ని నమ్ముకుంటే నువ్వు మరణంతో నిబంధనలు చేసుకుంటున్నావు సత్యాన్ని నమ్ముకుంటే నువ్వు జీవంతో నిబంధనలు చేసుకుంటున్నావు ఇసాల్ పిల్లలు అందరూ అబద్దంతో నిబంధన చేసుకున్నారు ఉపద్రవం వచ్చినప్పుడు మా మీదికి ప్రవాహం వల్లే వచ్చిన నువ్వు మాకేమీ కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు అబద్దాన్ని ఆశ్రయించి నువ్వు అనుకుంటున్నావు నాకేం కాదులే నేను ఎత్త అనుకుంటే అవన్నీ మోసపరమైన బోధలు నువ్వు శ్రమలో ఎరికినప్పుడు అప్పుడు గుర్తుపడతావు ఏమైంది నేను నేను స్వీకరించిన బోధ అబద్దమే అని అప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీ వాస్వా నీ విశ్వాసం సరగలిపోతుంది అప్పటికి ఎందుకంటే అంతకాలం నువ్వు అబద్ధంలో జీవించినా కాబట్టి నీ విశ్వాసం సన్నగిలిపోతుంది కాబట్టి ప్రభు మనకి మంచి అవకాశం ఇచ్చిండు అబద్ధాన్ని ఆశ్రయించకుండా ఆయనని ప్రేమించాలి ఎందుకంటే ఆయననే సత్యం కాబట్టి ఆయన చూపిస్తున్న ఈ సత్యాన్ని మనం ప్రేమిస్తూ మన కాలాన్ని మనం ముగించుకోవాలా నీ వంతులో నువ్వు నిలబడాలా నీ వంతులో నువ్వు అన్నాడు కాబట్టి నువ్వు సత్యాన్ని ప్రేమించి నీ వంతులో నువ్వు అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలా ప్రార్థిస్తాను పరిశుద్ధు రఘు తండ్రి చేసే మీకు వందలైనా ప్రభు మీరు పరిశుద్ధులైనా సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే కలుగునుగాక అూయ ప్రవ్వా ఈ లోకంలో మనుషులకందరికీ మరణ భయం అంటుకుంది ఎందుకంటే వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారు ప్రవ్వా కానీ మేము జీవంతో నిబంధన చేసుకున్నాం మేం భయపడం బ్రతిపుట క్రీస్తే చావైతే మేలు అలెల్లుయ్య ప్రభా ఆ ధైర్యాన్ని మాకు అనుగ్రించమని ఎందుకంటే మీలో ఉంది నిరీక్షణ మేము ఏ రీతిగా గొప్ప జనాన్ని ధైర్యపరచన్నం మీరే మాకు జ్ఞానం అనుగ్రహించమని తండ్రి బలహీనలని చేర్చుకోమన్నారు మీరు బలహీనతని ఆదరించమన్నారు ప్రభా మీరు కాబట్టి ప్రవ్వ మాకు ఓర్పు సహనాలు దయించండి మేము వ్యసన పడకుండా చికాకు పడకుండా ప్రవ్వ ఓర్పు సహనాలు కలిగి వారిని ఆదరించే బిడలుగా మమ్మల్ని నడిపించండి ప్రవ్వ మీరు ఏ రోజు కూడా వ్యసన ఏ రోజు కూడా మీరు చికాకు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు చికాకు ఈ రోజు కూడా మీరు మా జీవితాలలో చికాకు పడతలేరు మేమెంతగా మిమ్మల్ని హింసిస్తున్నా గానీ మీరు చికాకు పడతలేరు వ్యసన పడతలేరు ప్రవ్వా మమ్మల్ని ఎంతగానో దీర్ఘంగా ప్రేమిస్తున్నారు ప్రవ్వా అటువంటి ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు ప్రవ్వా మీరు తెలువలో చూపించిన ప్రేమని మా జీవితకాలం మేము మర్చిపోకుండా మా హృదయల్లో భద్రపరచుకునేటట్టు తయారు చేయండి ప్రవ్వాణం అందుకొరికే మీ యొక్క పర్శుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించినారు అన్నిటినీ తాళమన్నారు అన్నిటినీ ఓర్చుకోమన్నారు ప్రవ్వా అటువంటి ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా సర్పములను తెలని తొకటకు మీరు మాకు అధికారం ఇచ్చినారు శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రవ్వా ఆ అధికారాన్ని మేము వాడుకోవాలి మీ మహిమ కొరకు అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఈ లోకస్తులు భయంతో పరిగెత్తుతున్నారు మేము పరిగెత్తాం మేం నిదానంగానే వెళ్తాం ప్రవ్వా ఏషియా గ్రంథంలో ఆ విషయాన్ని మీరు మాతో మాట్లాడారు ఎంతో కాలం క్రిందట ఈ లోకస్తులు పరిగెత్తుతున్నారు మరణం కొరకు సూసైడ్లు చేసుకుందామని పరిగెత్తున్నారు యుగ సమాప్తిలో ప్రవ్వా చచ్చిపోతే బాగుంటుంది అని పరిగెత్తున్నారు ప్రవ్వా ఆ దవచనం మీరు మాకు చూపించినారు కొండల మీదకి పోయి దుంకుదామని చెట్లకి ఉరేసుకుందామని పరిగెత్తున్నారు కానీ మరణమే పరిగెత్తిపోతుంది ఆ రోజు ఈ లోకంలోకి అలి మరణమే గజ గజ పరిగెత్తిపోతుంది ఎవ్వరు సూసైడ్ చేసుకోలేడు ప్రవ్వా అటువంటి కాలంలో మేము ఉండబోతున్నాం నైనా కాబట్టి మేము చాలా జాగ్రత్తగా జీవించలాగా సేపడండి మీరు వచ్చే వరకు మేము మా పండ్ల మేము నిమగ్నం అయి ఉండాలా ఈ లోకాతీతమైన పనుల కాదు ప్రవ్వా పనులు మేము నిమగ్నం అయి ఉండాలా అటువంటి సేవకులుగా తయారు చేయండి మీ రాకరవారు సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిషద్ నామం ప్రార్థించున్నాం తండ్రి